స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకు ఎంతో సమస్త సృష్టికి మూల కారకుడా ఆది సంభూతుడా పరిశుద్ధుల తండ్రి నీకే స్తోత్రమైన ఈ గర్చిన కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు ఇక మధ్యకాల సమయంలో మరోసారి ప్రభావ మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపర్ మాకు అనుగరించినారు నీకెంతో వర్ణనలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞతాస్పత్రులు దేవా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్న అయినా మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాప్యం చేసుకోండి మా హృదయాలు సరి చేయండి మా జీవితాలు సరి చేయండి వాళ్ళు ఇంకేమైనా తప్పిదం క్షమించండి క్రవ్వ నా తండ్రి మీ సంపూర్ణత సారాతో పరిశుద్ధి నడిపించండి పరిశుద్ధ మీ సన్నిహితులు మమ్మల్ని నింపండి నిర్మలమైన మీ ఉదకంతో పరిశుద్ధి నడిపించినైనా ఈ ఆరు ఇక నూతనమైన పరిశుధాల అభిషేకం దయచేసి ప్రాణబేర్ త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఆరోన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని కేసు క్రీస్తు పరిశుద్ధ నామన్న ప్రాతిష్టం ఆమె స్తోత్రం పాటవరం ఇది కోతకు సమయం పనివారి తరుణం చేయుదు ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూ చెదమా పంటను కోయుదమా పైరును చూ పంటను కోయుదమా కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతంతో విస్తారమాయనే కోతకు పనివారు కొడువాయనే కోతంతో విస్తారమాయనే కోతకు పనివారు కొద్దు వాయనే ప్రభుయే సునిధులన్ని నిలువాయనే ప్రభుయే సునిధులన్ని ఇది కోతకు సమయం పనివారి తరుణం యుమా ఇది కోతకు సమయం పనివారిరుణం ప్రార్థన చేయు సంగమా మౌనముదాచకు మాసేటి పనిలోన పాల్గోందుమా సంగమ మౌనము దాచకుమా కోసేటి పనిలోన పాల్గొందుమాజమాని నిధులన్ని నీకే కదా యజమాని నిదులన్ని నీకే కదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా శ్రమలేని ఫలితాంబునీ కీయగా వలదాంచు ప్రభు కీయ వెనుదీదువా శ్రమలేని పలదాంబుని కీయగా ఫలుదాంచు వెనుదీసిపోదువ జీవాజింపద జీవాదఫలమున భుజింపగా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రాార్థన చేయుదమా హళలియా హలల్ దేవునికి స్తోత్రము చిన్నమాడ ప్రాణం చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం ప్రభా నాయన ప్రభా నీ పాపంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవ ఈ మధ్య కాల సమైన దేవా చేసే మా ప్రభా ఇంకో మెండ దేవులు మా పైన ఈ రోజు చూడుకుని ఎంతో మంది మరణించాడు దేవ మనం సజ్జలకల వచ్చి దేవా కృపచేతని దయా చేత లేవనైతే దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకేమన్నా స్తోత్రాలు దేవాయస్యం ప్రతి ఒక్క చీఫ్ సెక్ర గద్దాడు మా ప్రభా దేవా ఇంకా అనేక రోజుటకు సాయం చేయండి దేవా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో దేవా మాకు ఎంతగానో దేవ తోడ్పడి దేవా మమ్మల్ని దేవాయస్యం మేము సరి చేసుకునేలాగా సాయం చేస్తుంది దాన్ని బట్టి స్తోత్రం ఇంకా నీ అందుకు విశ్వాసంలో ఎదుగుటకు సాయం చేస్తుంది దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా మా యొక్క ప్రతి ఒక్క పలుకు నింపండి మా జ్ఞానం చేత నింపండి మా ప్రభ ప్రతి ఒక్కరు విని దేవా దేవ మా ప్రభా దీన్ని స్థుతించాలి ఆయన సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరికి చెప్పాలా మీరు మాతోడు ఉన్నదాన్ని బట్టి స్తోత్రం మా ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామంలో ప్రాడేస్తున్నక్కడ ఉంటానో అని చెప్పారు మా దేవ మా చెంతలుండి దేవంలో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం దేవ నీ పశుధక్తి నడపండి మహాప్రభ వాక్యంలో పాటలో దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవా మాకు నిగ్రహం గాంచి దేవాయసి మా మా మనోవాంఛనలు తీసిన దేవుడు మీరే మా ప్రభ ప్రతి మీరే సాయం చేస్తారని మా నాటి ద్వారా మాట్లాడి ప్రతి ఒక్క మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏసు క్రీస్ పిడబెట్టుకొచ్చున్నాను తండ్రి ఆ మెయిన్ మ్యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చిన ఇక్కడ ఏం చెప్తుండే ఏసు ప్రభువు తీగలు మీరు మీరు తీగలు నా ఎందు ఉంటే మీరు ఫలిస్తారని చెప్తుండు ఇక్కడ అంశ భాగం వచ్చి మీరు నాయందు ఉండాలి అంటే మీరు నా ఎందు ఉంటే మీరు ఫలిస్తారని ఇక్కడ చెప్తుండు మొదటి వచనం చదువుకుంటే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఏం చేస్తుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని ఏమంటుండు మనకు అందరి తెలిసి వాక్యము సువార్త పదిహేనో అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవాళిని నిజమైన ద్రాక్షవాళి అని అక్కడ ఎందుకు నిజమైన యేసు కదా ఆయన మన పాపంలో కొరకు ఆయన యొక్క రక్తం పెట్టిండు నిజంగా ఆయన మాట్లాడే ప్రతి సత్యవంతుడై ప్రతి ఒక్క తీర్చే దేవుడు అక్కడ సత్యవంతుడై అక్కడ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క రోగంలను తీసేసిన దేవుడు ప్రతి ఒక్క అద్భుత మనకు చేసిన దేవుడు ఈరోజు నిజమైన ద్రాక్ష అక్కడ మాట్లాడుతుడు నిజమైన ద్రాక్షవల్లిని నేను అంటే నిజమైన ద్రాక్షవల్లిని నిజంగా ఉన్నాడు దేవుడు ఈరోజు నీ కొరకు నా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు ప్రాణం పెట్టిండు కానీ నువ్వు ఆ మహిమను నువ్వు చూడలేకపోతున్నావు ఏసు ప్రాణం పెట్టిండు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఏసు ప్రభు ఈ రోజు ప్రాణం పెట్టిండు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన తన శరీరము అప్పగించిండు నిజమైన ద్రాక్షవళి అనే ఈ రోజు నీతోటి మాట్లాడుతుడు నిజమైన ద్రాక్షవళి ఉట్టుటి ద్రాక్షవళ్యా నిజమైన ద్రాక్షవళి ఈజ్ ట్రూత్ ఎవ్రీ టైం ఏమున్నాడు ట్రూత్ గా ఉన్నాడు ఆయన ఆయన ఎందు ఇన్ మీ అంటే ఆయన ఎందు మనం జీవిస్తే ఫలించబడతాం ఆయన ఎందు ఆయన వాక్యం ఎందు ఆయన పాటలే ఎందు ఆయన యొక్క ప్రేరి అందు ఆయన యొక్క మహిమందు మనము జీవిస్తే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నన్ను సేవించ పూర్ణ బలంతో నన్ను సేవించని చెప్పిండు సో మనం ఏం చేస్తున్నామా పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో మనము ఆయనను సేవిస్తున్నామా ఆయన నిజమైన ద్రాక్షవాళిగా ఉన్నాడు ఈరోజు నీకు నిజమైన ద్రాక్షవాళ్ళు ఎవరు లేరు నిజమైన ద్రాక్షవాళి నేను నిజమైన ద్రాక్షవాళ్ళి ఆయనలో నిజం ఉంది ఆయనలో సత్యవంతుడు సత్పవడుతున్నాడు ఓవరాల్ గా అన్ని ఏరియాలలో ఆయన చేసిన సేవలలో ప్రతి ఒక్క దాంట్లో సత్యంగా ఉన్నాడు పరిశీలు శాస్త్రులు ఆయనను శోధిద్దాం అనుకుంటారు కానీ ఆయన సత్యవంతుడు అక్కడ నిలిచిండు ఇక్కడ నిజమైన ద్రాక్ష వల్లి అని నా తండ్రి వ్యవసాయకుడు ఎవరు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి ఆయన తీసి పారవేను ఇక్కడ ఫలింపని ప్రతి తీసి పారవేను ఈ రోజు నువ్వు ఎందుకు ఫలిస్తలేవంటే నీలో దుష్టాంతం ఉంది నీలో అపవిత్రత ఉంది నువ్వు చేసే పనులు అపవిత్రమైన పనులు నువ్వు చూసే చూపులు అపవిత్రమైన చూపులు నువ్వు వాడే ప్రతి అపవిత్రంగా ఉంది నువ్వు ఆడుగు వేసే ప్రతి అపవిత్రంగా ఉంది అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు ఫలించాలంటే ఏం చేయాలి ఏసు ప్రభు ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞలను గాయకొని అక్కడ జీవించాలి ఈ రోజు మనకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తుండు ఎక్కడున్న బిడ్డ ఏం చేస్తున్న బిడ్డ తీరుగా నీకు ఆశ లేకపోతే నువ్వు దీని వాళ్ళతీరుగా ప్రాణం పెట్టండి దేవుడు ప్రతి ఒక్కరు దళవంతుల కొరకి బియ్యల కొరికి ప్రతి ఒక్కరు బిడ్డ కొరికి నీళ్ళ కొరకి ఎవరి కొరకన్నా ఎవరు రక్షించబడితే వాళ్ళ కొరకు ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు ప్రాణం పెట్టి దేశ ప్రాణం పెట్టినందుకు నిజమైన ద్రాక్ష వల్లి నిజంగా ప్రాణం పెట్టి ఆయన రక్తం చేసిపోయినా కానీ ఒక తండ్రి ఎట్లా ఫలితాన్ని ప్రతి తీసు బిహైండ్ దో ఏముంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏ విధంగా నువ్వు డే టు ఇంకా జీవిస్తున్నావు అనే ఒక అంశం నాలో ఫలింపని తీజు మనకి హాస్పిటల్లో ఎంతో మంది పడుతున్నారు హాస్పిటల్లో పంచం కోసం సో ఇక్కడ ఏది మనం ఇప్పుడు ఏమైనా అయిందో ఒక చేయి ప్లాన్ చేస్తే లేదు ఒక లేదా నేను ఒక చెయ్యి ఆ చెయ్యి ఏం చేస్తారు చేయమని తీసినప్పుడు క్యూర్ అవుతావు ఇప్పుడు మనం కూడా చెప్తాం కదా మనం ఏం చేస్తాం ఖరాబ్ అయిన ప్రతి ఒక్క దాన్ని అక్కడ మొత్తము చేస్తుంది అక్కడ చెప్తున్నా అంటున్నాను తీస్తుంది అనమాట రెండు కలిస్తావు ప్రత్యక్తి ఏం చేస్తుంది అంటే నాలో కలిపి ప్రతిదీగా ఆయన పారవేను ఆయన తీసుకుండి జీవితంలో నువ్వు తాగుతున్నావాడు తీసేస్తాడు నువ్వు దేవుడు అక్కడ తీసి పారావేస్తుంది ఈ రోజు ఫలిం పైన ఈ రోజు తీసి పారవేస్తుంది ఫలింలు ప్రతిగా మన నువ్వు ఫలించాలి నువ్వు ఏమున్నది నువ్వు ఏ అవుతుంది నువ్వు ఎందుకు నీ యొక్క నువ్వు వచ్చినట్టే వస్తున్నావు కానీ నీ మనసు లోకాషలలో ఉంది లోకాషలతో నింపబడింది ఎందుకలా చేస్తున్నావు ఈగా యూఆర్ డయాప్టైజ్ నామంలో తీసుకున్నావు నువ్వు ఆ పాలు పాపముకి వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి సో నువ్వు ప్రతి దిగను దేవుడు కానీ చేసి ఏం చేశాడు పనులలో కాల్చి వేస్తా అంటుండ్రు సో ఈ రోజు మన డే టు డే లైఫ్ పాపమునకు ఎక్కువ చోటు ఇస్తున్నాము మన దేవుని యొక్క క్రియలకు మనం ప్రార్థన చేయాలని చెప్పారు చెప్పినప్పుడు అని చెప్పారు మనం ఎవ్రీడే మూడు సార్లు మనం ప్రణిస్తున్నాం మార్నింగ్ మధ్యాహ్నం ఎంత బిజీ లైఫ్ లో ఇలా జీవిస్తున్నాం ప్రతి తీగను దగ్గర ప్రతి ఒక్క ఏం చేస్తుందో కడ్ చేసి మారే ఇక్కడే ఫైవ్ మరి ఎక్కువ పలింపాలని ప్రతి కొత్త తీగ ఎక్కువగా ఫలింపాలని అక్కడ దానిలో పలికి ఏం చెప్తుంది మెయిన్ ఉన్నారు అంటే ఏదైతే ఫలించలేదు అంటే ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో మనకి ఏదైతే మనకు సిన్ సిన్ కోసం పాపం కోసం మనం ఈ కలిసి ఈరోజు పరి ఒక్కటి కాలు కానీ చేతులు కానీ మైండ్ సెట్ కానీ చూ ప్రతి ఒక్కటి దేవుని అందుబడి ఉండాలి దేని అందు చూసే విధంగా ఉండాలి నేను మందులో పెట్టుకొని బయటకుండి మాట్లాడితే అది దేవుని కాదు అయితే నేను అయినప్పుడు నాకు బయట నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టినా అంటే ప్రభు కూడా మనము చేసినట్టు అటువంటి విధానం మనం ఉంటే నువ్వు నువ్వు ఫలించాలంటే ఏం చేస్తున్నావు హ్యాబిట్స్ మనము నేర్చుకోవాలి ఫలించాలంటే ఫలించాలంటే ఎవరితో అవర్థం ఆడద్దు ఎవరితో చూడ ఏమి మన మనసులో పడి మనము ముందుకు సాగాలి ఇక్కడ ఏం చెప్తుండే నీవు ఏదైతే ఫలించదో దాన్ని పెరిగి పారి వేస్తా ఉంటుండవు మనము అవాయిడ్ ఒకటి మనము నీళ్ళగా మార్చుకొని దేవుని బట్టు తిరగాలి తిరిగి కూడా వ్యవస్థని నీ యొక్క దేవుని తన తిరిగినా కూడా నువ్వు బాక్స్ తీసుకున్నా కూడా నేను ఇలానే ఉంటా నేను ఇలా ప్రవర్తిస్తా అంటే అది విధానం కాదు దేవుడు ఫలించనీయాడు దేవుడు ఫలించనీయాడు అక్కడ ఏదైతే బ్యాడ్ అయ్యాల్సిందో అది పవిత్రులై ఉన్నారు ప్రతి ఒక్కసారి నేను కట్ చేసి తీసేసినప్పుడు నువ్వు అప్పుడు పవిత్రుడై ఉంటాడు పరిపూర్ణంగా మనము పవిత్రుడై ఉన్నారు ఒకళ్ళు ఎక్కడ చూసినా నీలో తప్పు దురుకోదు ఇష్టప్రభు గారు అక్కడ పిలాత్ దగ్గర అక్కడ ఉన్న పట్టుబడినప్పుడు ఆయన నువ్వు రాజులకు రాజు అంటే ప్రభు అని దోషం లేదు దోషం లేనప్పుడు ఆయన సినిమా చేసేది ఆయనలో ఇంత ఆయన వదకు తేబడి అక్కడ నిలబడ్డాడు అన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు చూస్తారు ఏం చేస్తారు ప్రజలేరు ఆయన రాజుల రాజు ఈ రోజు భూరాజు ఉన్నాడు ప్రతి ఒక్కరికి రాజు రాజుని అక్కడ సినిమా వేయబడ్డాడు ఆయన అక్కడ చేసిన సో ఈ రోజు నువ్వు ఆయన సినిమాలో కలిసబడిన రక్త ఉన్న కలిసి ఉంటుంది ఫలిస్తే తీగలు తీగలు ఉంటే దాన్ని జీవితంలో మనం మోసం చేస్తున్నాము అన్న గీతానికి మనము మోసకరమైన చెప్తున్నాము మన దాంట్లో ప్రతి ఒక్క మనలో మనం ప్రతి ఒక్క మనము అవసరం వచ్చిన దాన్ని యూజ్ చేస్తుంది క్రియ బుద్ధి ఉంది అది తీసేయాలి మనం ఈరోజు దాంట్లో మనము ఆగాలి ఫలించకపోతే ఇంకా ఫలించాలంటే ఇంకా ఫలించాలి మనం ప్రతి దాంట్లో మనము నా ఎందు నిలిచింది మీయందు నేను నిలిచింది ఏమంటాడు కేశ ప్రభు ఎవ నిలిచి ఆయన కూడా నిల్చుంటాయి అంటుండో అలాగే నాయకుడు నిలిచింది మీరు ఎందు మనము ఫలించాలంటే ఉండాలి మీ యాటిట్యూడ్ ఏంటి విధానం ఏంటి మనకు అది అని కొట్టే కాదు ప్రభు ఎంత తగ్గించుకుండు ఎంత తగ్గించుకొని ఈరోజు ఉన్నాడు మీ అందరు ఆయన ఎందుకు అంటే వాళ్ళు ఆయన చేసిన మనము నిలిచి ఉండాలి ఆయన ఎట్లా చేసింది ఈరోజు దీన స్థితిలో ఉన్నాడు చెప్పండి ప్రేమించిన ఆయన అంటే ప్రేమ స్వరూపి కదా ప్రేమ ప్రేమ ప్రేమించాలి అంటే ప్రేమ ఈరోజు చూడాలంటే ఆయన గుణగణాలు మనము నేర్చుకోవాలి నిన్న నేడు ఏక రీతి దేవుడు యుగ యుగంలో ఒకటి రీతి ఉన్నాయి ఈరోజు మనం ఒకటే రీతి చూసుకుందాం మనం మనకు ఏదన్నా ఒకటి మన వచ్చిందనుకో మనం మనంత మనము ఫీల్ అవుతుంటాం మనకి ఏదన్నా ఎవరన్నా ఏమన్నా ఇచ్చిరనుకో అట్లా చేసిరు అట్లా చేసిరని సన్మానం అని మనము కానీ అవి అంత దేవుని ఎందు దేవుని ఫలించాలి మెయిన్ థింగ్ అవి దేవుని అందు ఫలించాలంటే నువ్వు దేవుని అందే చూడాలి అండ్ ఎందు ఉంటే ఫలిస్తామని చెప్పి నా ఎందు నేను ఫలిస్తాను అండ్ ఎందు మనం ఉండాలి రిటైర్ అయిన నీధల్లో అండ్ దయంగా మనము ఫలించాలి నిలిచిండు వాడు బహువా ఫలించు బహువా అంటుండు ఎవ్రీ టైము బహువ ఖాళీ ఫలించాను అని చెప్పొచ్చు కదా దేవుడు ఇక్కడ బహువా ఫలించను అంటే బహువా అంటే ఎవ్రీ టైం ఫ్రూట్ఫుల్ లైఫ్ అనమాట ఎవ్రీ టైం మనము ఎక్కడ కూడా ఫలిస్తుటం అని ఎందు మనం నిల్చోాలంటే మనం ఏం చేయాలి యాక్చువల్లీ అని ఎందు నిల్చోాలంటే మనము ఎక్కడ నిల్చోాలి అని ఎందు అని ఎందు మనము ప్రతి వరాలు మనకు ఉన్నాయి ప్రతి ఒక్క మనము వాడుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మనము ఏసునామలో ముందుకు సాగాలి ఏసు ప్రభు ముందు ఉన్నాడు మన ముందు ముందుండి నడిపిస్తుంది ఈ రోజు నిన్ను నన్ను నడిపించిన దేవుడు ప్రతి ఒక్క అందు మనము నిలిచాలి ఎలా నిలిచోవాలి ఆయన వాక్యం ఎందు ఆయన పాట ఆయన ప్రార్థన ప్రతి ఒక్క ఆఫరింగ్స్ విషయంలో ప్రతి ముందుకు సాగాలి ఆయన చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞానం గైకొని వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించమంటు నీళ్ళ నీ పొరుగు అని ప్రేమిస్తావా నీ బిడ్డ ప్రేమించినవా నీ బిడ్డ బిడ్డ పొరుగు వాళ్ళకు ఒక అన్నం లేనప్పుడు నువ్వు ఆకం ఇచ్చినావాళ్ళం లేనప్పుడు అవసరం ఇచ్చినావా నువ్వు ఏ ఏ విధంగా నువ్వు అందరినీ మోసం చేస్తూ జీవిస్తున్నావు ఆ మోసం జీవితం తీసివేసి రియల్ గా ఉండాలి మనం ఫేక్ లైఫ్ ఫేక్ స్మైల్ లేకుండా రియల్ లైఫ్ ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఫలిస్తావు అని చెప్తుడు రియల్ గా ఉన్నప్పుడు ఫలిస్తా అని చెప్తుంది రియల్ మనం ఉండాలి మనసులో ఒకటి బయట ఒకటి ఉంటే అది ఫలించే జీవితం కాదు అది ఫేక్ జీవితం అంటారు ఏమంటారు ఫేక్ జీవితం అంటారు సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఆయన అందరూ నిలిచి ఉండాలంటే ప్రతి ఒక్కరి తీసివేసి మీ యొక్క ఏం అన్ని తీసివేసి మనం సాధారణ మనుషుల యొక్క మనము జీవించాలి సాధారణ మనిషి ఎలా ఉన్నాడు ప్రతి ఒక్కటి శిశు ప్రభు అలా జీవించిండు ఆయన పోలి మనము నడుచుకోవాలి ఆయన పోలి నడుచుకోవాలంటే అనేక గుణగణాలు మనము అవలంబించుకోవాలి ద వే ఆఫ్ టాకింగ్ దే వే ఆఫ్ వాకింగ్ ప్రతి ఒక్కటి ఆయనదో మనము ఏకమైపోయి మనము జీవించాలి ఏకమైపోయి జీవించినప్పుడు అప్పుడు మనము దేవుడు ఫలింపజేస్తాడు ఇంతమంది జీవించినా కూడా ఫలిస్తలేరు ఎందుకు అలా ఇంకా ఏదో కొడుతోంది నీ దాంట్లో ఫలించాలంటే ఏదో కొడతా ఉంది అది కనుక్కొని మనము ఫలించాలి ఇంకేమంటాడు అండి ఇక్కడ చూస్తే ద్రాక్షలిని నేను తీగలు మీరు ఆయన యొక్క ద్రాక్ష వలిలుగా ఉన్నాడు ఈరోజు తీగలు మనము ఉన్నప్పుడు ఎవడు నాయ నిలిచిందినో నేను ఎవరియందో నిలిచిందునో వాడు బహుగా ఫలించును ఎవరి దేవుడు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలించను నేరుగా ఉండి మీరేమీ చేయలేదు అంటే ఆయన ఏం చేయదు ఆయన పెద్ద అద్భుతమైన దేవుడు ఆయన అద్భుతమైన దేవుడు ఆయన పడుతున్న దేవుడు ఆయనకు వేరుకుంటే మనకేమొస్తుంది చెప్పండి ఆయనకు ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ రాలేదు నేను ఇవి దేవుని గుడికే కాను నేను అక్కడ రాను ఇక్కడ రాంత ఆయన కూడా అది దేవుడికి విరుద్ధమే ఎలా కూడా అది నీకు నష్టం కానీ దేవునికి ఏమి నష్టం ఆయనకు వేరుగా ఉన్నా కూడా ఆయన ఏం చేయలేరు మీరేమి వేరు మీరు వేరుగా ఉన్నా కూడా మీరేమి చేయలేరు ఈ రోజు దేవునికి గగణేశ్వరు చాలా మంది ఉన్నారు ఈ రోజు విగణేష్ వాళ్ళు రుచువల్ అయిపోతున్నారు ఆబర్లు చదివి అంటే ఇది ఇది చదివి కురాన్ చదివి బైబుల్ చదివి భగవద్గీత అవన్నీ చదువుతున్నారు చాలా మంది సరే దేంట్లో సత్యం వాళ్ళు ఎత్తుక్కుంటారు కానీ నాస్తికులుగా ఉండిపోతున్నారు దేవుడు లేదు ఓవరాల్ గా సైన్స్ ప్రకారం పుట్టింది సైన్స్ కానీ అనుకుంటున్నారు అపోహపోతురు కానీ దేవుడు ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా పలి కొనియ్యాడు దేవునికి వ్యతిరేకంగా ఎందుకుంటారు నీ జరగలేదు చేసింది దేవుడు నువ్వు భూమి మీద నువ్వు పుట్టింది పెద్ద విషయం అనమాట దేవుడు నాకు పుట్టి ఇచ్చిన దేవుడి మనకు వందనాలు డే టు డే మనం జీవిస్తున్నాం కాబట్టి దేవునికి వందనాలు మనం ఏ విధంగా మనము డే టు డే లైఫ్ లో ఉంటున్నాం కాబట్టి దేవునికి వందనాలు వాళ్ళు ఏదో లెక్క ఈ రోజు నిండిపోతారు చాలా మంది కూడా చనిపోతున్నారు నాస్తిలో ఉండి చనిపోతుంది అటు విధంగా దేవుల్లో వ్యతిరేకం లేకుండా దేవుల్లో మనము ముఖ్యం రెండు కడుగం లెక్క మమ్మల్ని అటు వాళ్ళని మూడికి దొరుకుతుంది హృదయంలో దూరుతుంది హృదయంలో దూరి పరిశోధించినప్పుడు మనం దాన్ని గ్రహించి నువ్వు ఎంతో సైంటిస్ట్ గాని ఇంత గాని కాని ఈ రోజు నువ్వు దేవుడు లేకపోతే నువ్వు పెడతామే ఎన్నో ఉన్నా కూడా ఆస్తి ఉన్నా కూడా ఏసు ప్రభు చింతకు రాకపోతే రక్షణ లేకపోతే నీకు పెడదా అని అక్కడ ఏసు ప్రభుత్వ ఎవడైనా నాకెందు నిలిచి ఉండేలా వాడు తీగల వలన ఎండిపోను ఎవరైనా నిలిచి ఉండని ఎడైనా దేవుని ఎందుకు నిలిచి ఉండకపోతే వాడు ఏమేస్తుండు పాడవేయబడుతుండు బయట పారవేయబడి ఎండిపోను తీగ బయట పారవేస్తే ఏమైంది ఎండిపోతుంది మన జీవితాలు కూడా ఒక్కోసారి చూసుకోవాలి మనం ఎండిపోతున్నామా ఎలా ఉంటున్నాం దేవుల్లో ఉన్నా కూడా నువ్వు ఎందులో వెళ్ళిపోతున్నావు ఏదో ఒక ఇంకా ఏదో ఒక కొద్దు ఇంకా నీ వల్ల ఇంకేమో కావాలి నీ వల్ల ఇంకేమో జరగబోతుంది ఇక్కడ యేసు ప్రభువు మనం ఎట్లా ఏం చేస్తున్నాం మనిషి వాటిని పోగు చేసి అగ్నిలో పొరవేదు అవి ఏం చేస్తుండడు తీవ్ర కొట్టువేయబడినాక అవి ఎండిపోయాక దాన్ని అగ్నిలో సో ఈరోజు మనము అన్ని వేసు లేదంటే తీగలు అలి మనము ఫలిస్తున్నాం విశ్వ ప్రభుత్వం ఇంకా మనము ఆసక్తితో ముందుకు తాగా విశ్వ నడుకోవాలి ప్రతి ఒక్క దానిలో మనము సాగాలి ఇంకేం చెప్తున్నాం అంటే నా ఎందు మీరు నా మీరు మీ అందరూ ఆ మాట మీకు ఏది ఇష్టం అది మీకు అనుగ్రహింపబడు అప్పుడు ఏం చేస్తు ప్రభు అందు మనము ఉంటే మీకు ఏది ఇష్టమో చెప్పంటుడు ఎక్కువ మనవిలో చెప్పది మీకు అనుగ్రహింపబడున అంటుండ్రు ఏమంటుండో అది మనకు గ్రహించబడుతుందండు సో యేస మెయిన్ థింగ్ మనము ఫలించాలి నాలో ఫలింపని ప్రతి తీగ నాయన ఏం చేస్తాడు కొట్టి బాగా వేస్తాడు ఏసు ప్రతి ఒక్కటి తీసి చేసి ప్రతి ఒక్కటి పక్కకు పెట్టేసి మనము స్త్రీగా సాగ మనిషి యొక్క దేవుని యొక్క హృదయం ఉంచుకున్నట్టు మనము సాగా ఇంకా ముందుకు సాగుతూనే ఉండాలి ఈ శివ్ మనం బైబుల్ ద్వారా ప్రతి ఒక్క సార్లు ప్రేర్ చేయాలి మూడు సార్లు బైబిల్ చదవాలి ప్రతి మనము ముందుకు సాగాలి ప్రతి మనము బైబుల్ చదువుతుంటే దేవుడి యొక్క జ్ఞానం ఇస్తాడు మనకు హృదయం నువ్వు పరిశోధిస్తుంది ప్రభు యొక్క వాక్యం ఏమంటది నీ వాక్యము నా పాదంలోకి దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆయన వాక్యం ఏముంది పాదంలో దీపం అయిన మన పాదంలో దీపం మనం వేస్తుంది మనకి మనం యేసుప్రభు తోటి మనం మాట్లాడుతూనే కదా ఆయన యొక్క పాదంలోకి దీపమై ఉంటుంది మనము ఉండాలి ఎవరి నువ్వు దీవు యొక్క మృతపడి మెమరీస్ అయితే మనకి దీని మీద ధర్మశాస్త్రం చదువుతున్నాడు ఇక్కడ నూట పంతొమ్మిది పెరిగిన నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తొంభై వచ్చిన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో మనము చదవాలి ధర్మశాస్త్రం చదివి ప్రత్యేక ఉపదేశంలో మనము తెలుసుకుంటే అప్పుడు ఆయన తీగల మనము ముందుకు సాగు ఫలితాం ముందు సాగుతాం అక్కడ ఇక్కడ ఏం చెప్తుందంటే నూట పంతొమ్మిది యాభై వర్షంలో ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది వాక్యం నన్ను బ్రతికి మనము బ్రతుకుతున్నాం ఈ వాక్యం చేత మనము ఫలిస్తున్నాం వాక్యం చేత మనము ముందుకు సాగుతున్నాం దాంట్లో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం కూడా ప్రతి వాక్యము నిన్ను ఆ పెద్దలో ఇప్పుడు ఎన్ని బాగా అనుకో ఆ యొక్క వుడ్స్ అనేది నీకు కలిగిస్తున్నది నువ్వు ఫిలింగ్ అంటే ఈస్ట్లో ఏమంటున్నాండి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నేను ఈ ధర్మశాస్త్రం చాలా విచారించి నన్ను విడిపింపు యొక్క ధర్మశాస్త్రం మనము మర్చే వారం కామంట అండ్ యొక్క ధర్మశాస్త్రం ఎవ్రీ డే రొటీన్ గా డే టు డే లైఫ్ లో తీసుకుంటే ఆ వారం తీసుకుంటే ఎన్నటికీ మర్చిపో నిద్రలు వేసి కూడా ప్రతి ఒక్కటి చెప్పగలిగే రీతిగా మనము ఉండాలి అండ్ ధర్మశాస్త్రము ఎంతో ప్రియుగా ఉన్నది దీనివల్ల మనం దానిని దానించాలి నువ్వు ఫలించాలంటే దీనివల్ల ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అందించడం ఇది జీవమైన వాక్యము యువన్ భక్తుడు ఏం చెప్తు చూస్తే యోహాన్ చూస్తే ఉంటుంది వాక్యము దేవుని యొద్ ఉండడం వాక్యంతో కూర్చున్నా దేవుని యొక్క ఉండి ఆద్యాన్ని ఏముంది వాక్యం ఉన్నది ఆద్యాన్ని ఉన్నది మన కలిగిన వాక్యను ఈ ధర్మం పాటించాలి మంచిగా ఫలిం అంటే కొట్టి వారేయకుండా ప్రతి ఒక్క బహువ ఫలింపేయాలి నీ యొక్క ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకు సాగాలంటే నీ యొక్క ఏమి అలవాట్లున్నావు ఏమేమి చెందిన అలవాట్లున్నాయో ప్రతి ఒక్కటి తీసి బాలి అప్పుడు నువ్వు ఫలిస్తావు దేవుళ్ళు అప్పుడు అలిస్తావు నువ్వు లేవు అనమాట నీకు ఉన్నదో టాప్ టు బాటమ్ నీ కాళ్ళ ద్వారా నీ చేతుల ద్వారా నీ యొక్క మైండ్ ద్వారా నీ హృదయం ద్వారా ప్రతి ఒక్క దాంట్లో మనము పాపంలో జీవిస్తాం పాపంలో చెప్తు ఆ గర్భం నుంచి వెళ్ళినాక కూడా పాపంలో పాప్రభు ఈరోజు ఆయన పాపం తీసివేసి మనం కొడుకు ఆయన కూడా నువ్వు పాపం మొత్తం ఆయన కూడా పాపం పాపక్కమై ఏమంటే అరణం అంటది ఆ పాపంలో పాపం వైపు తిరుగుకుండా చూడాలి పాపం వైపు పోకుండా మనము ఈరోజు దేవుణ్ణి సంకల్పం చేసుకున్నాం నేను ఎట్లా ఫలించాలి ఫలించాలంటే దీని యొక్క దాంట్లో మనం ఇంకా బహువ ఫలించాలి కానీ వాక్యం చేత ఆరాధన చేత ఆయన ఆజ్ఞ మనము ముందుకు సాగాలి ప్రతి ఒక్క ఆన్సర్ లేదు దానికి ఈ ఆన్సర్ బైబుల్ అన్న ైబుల్ చదివినప్పుడు బిడ్ద నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆపదొచ్చిందా ఏమన్నా నీకు ఈరోజు దేవుని చెంది రా నువ్వు నువ్వు ఫలించాలంటే నువ్వు ఏం చేస్తాను ప్రతి ఒక్క తీగను కొట్టి వారే ంటే మనము నీకులో ఎన్నో ప్రతి ఒక్కటి తీసుకుంటే నువ్వు దేవుని చిన్న దగ్గర నా ఎందుకు ఎందు నా మాట మీకు ఏది ఇష్టము మీ కనపడింపబడను మీరు బహువ ఫలించిన తండ్రి మనం ఇందువలన ఇష్టం ఏమన్నారు మీరు ఫలిస్తే ఆయన తండ్రి సంతోషపడుతుండమాట ఏమంటాడు మహిమ పరచబడుతున్నా తండ్రి మయమరచుండదు క్రీస్కి మహిమ ఘనత ప్రభావం చెల్లలేదు మనం ఏ చేసినా కూడా ఆయనకు ఎంతో సినిమా ఏమి వెళ్ళినా కూడా నేను ఎంతో చేసి ఆయన మహిమ ఒక్కో విధంగా మనం మీద ఉండవు సో ఎవ్రీ టైం మనం ఎంత ఎక్కడ పోయినా కూడా దేవుడిని స్పందించడం గుడికి కావాలి అక్కడ వెళ్ళినా అని మనము చెప్తుంటాం చెప్తా ఐకి అక్కడ పోతున్నావు అక్కడ ఎట్లా పోతున్నావు అక్కడ ఉంది ఏంటమ్మా కూడా నువ్ బైబిల్ తీసే తెలియలేదు ఎవ్రీ టైం మనము ఈ రోజు అంటే యాప్స్ వచ్చింది యాప్ లో చదువుతున్నాము బైబుల్ వీక్ టు వన్ వీక్ దాంట్లో మనము బైబుల్ చదివి ముందుకు సాగు ముందుకు కదా మనము ఆయన మయమపడాలంటే నువ్వు ప్రతి దాంట్లో ఇంకా ఫలించాలంటే నువ్వు ఏం చేయాలి ఆయన మయమర్చడానికి నువ్వు ప్రతి శ్రమలు ఎన్ని ఎన్ని పోయినా కూడా నువ్వు ప్రతి ఒక్క దానిలో నువ్వు విజయం సాధిస్తావు ఆయన మహిమపరచము చేయాలి ఏసు చేయాలి ఇందువలన మీరు నా శిష్యులు అవుతురు శిష్యులు కావాలంటే ఏం చేయాలి శిష్యులు కావాలంటే ఆయన మహమరచాలంటే నువ్వు ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని తీసివేసి నీళ్ళు ప్రతి ఫలింపని ప్రతి ఒక్కరి కొట్టివేసి కొట్టివేసి కాల్చి చేయబడాలి నీ దేహం మొత్తం శుద్ధి అయినాక ఆయన తిరుగుతా అయినా బహువ తలింపజేస్తాడు నిన్ను నన్ను ఈరోజు పాప ఆఫ్ వచ్చింది కానీ నువ్వు ఇంకా తీసుకొని పాపంలోకితే అది కాదు ఈశు ప్రభు అడుతుడు ఏం చేశాడు నా గురించి అని ప్రతి ఒక్కరికి ఆయన దీని మీద వాక్యం చూడమంట అది పాదయం నివారణ చేస్తుంది అని నేనే జీవంలో మార్గం అయి ఉందని అంటున్నాను ప్రతి ఒక్క దాంట్లో ఆయన లో మీనింగ్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో మనకు మనసుకు మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి అయినా మనం చదవకుండా వెళ్ళిపోతున్నాం మన జంబుల్లో మనము దాంట్లో మనము బిజీతో కొట్టుకుని పోతున్నాం మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ టైం అవుతుందో నెక్స్ట్ టైం అవుతుందో అక్కడ ఉంటున్నాం కానీ ఒక్క ఆలోచన కూడా వస్తుంది అటువంటి ఆలోచన మనము పెట్టుకొని ముందుకు సాగాలి దేవుల్లో నిలిచి ఉంటే నువ్వు దేవుళ్ళు మనము ఎవ్రీ టైం మనము నిలిచి చేయాలి నిన్న వారి పొరుగు వారిని ప్రేమించాలి ప్రతి ఒక్కటి మనము చేయాలి నీ పూర్ణ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతో మయో పరిశ్రమ అటువంటి చేస్తున్నావు అటువంటి ఏం చేస్తుంది మనం ఐంగిక చూస్తే జాబ్ ఒక్కటి కూడా ఉండదు వేస ప్రాబ్లం మనము ఒక్కరోజు నాకు వెయ్యి దినాలని చెప్తుంది ఒక్క రోజైన గడదాం ఈ రోజు వేసే ప్రాబ్లం గడిపి ఆయన న్యాయపరిచి ఆయన గనపరిచినప్పుడు అప్పుడు మనము ఫలిస్తామని దేవుడు చెప్తుంది దేవుడి చిన్న వాక్యము ఆమె స్వార్థం చేసుకున్నాం మరి స్థూత్రం అయినా ప్రభా వేసి మా ప్రభు నీ పాదవులకు వెళ్ళా స్తోత్రాలు దేవా మీరైనా ఏమైనా రాక్షవాళ్ళి మా ప్రభావ మీరు తప్ప ఎవరు లేదు మా ప్రభావం భాషల వరం భాషం చెప్పే వరము ప్రతి ఒక్కటి కుప్పవారాలు మనం దయచేయండి మా ప్రభావ మీరు తోడైన దాన్ని బట్టి అనేక సార్లు దేవాలయం కలుసుకుని దేవాలయం కలుసుకునే దాచింది మా ప్రభుత్వం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగింది ఇంకా తగ్గించుకొని నడుస్తుంది మా ప్రభుత్వా నీకు మా ప్రభాన్ని ఆరాధించిన భాగ్యం దయచేస్తాను ఇంకా ఎంతో మంది రాలేకున్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను వచ్చి అని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడానికి ఎంతో అందాలిస్తయ్య సమస్త సృష్టికి మూలకారే కూడా ఆది సంబూతుడా పరిశుద్ధి నేవానికి స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీరకులు నిలబెట్టుకున్నారు ప్రభావ ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు ఇచ్చినందుకు నీకు ఎంతో అందాలి సయ్యా నాదేవా నా ప్రభావ కింద మాట్లాడే ప్రభావ మమ్మల్ని బలపచ్చినైనా మీ ఎందు మేము బహుగా ఫలించాలా మీ నుంచి రసం పిలుచుకున్న మేం మీ ఫలం మేము తీసుకొని రావాలా ప్రభావ నా దేవా ఫలపరితమైన కలిగి ఉండాలా అలీకులుగా ఫలం మేము ఇవ్వాలా ప్రభావా నా దేవ రీతికి మమ్మల్ని ఇంకా అభివృద్ధి పరచమని ప్రాదిష్టమైన అన్ని విషయంలో ప్రభావ సమస్త ప్రవర్తనలో ప్రభావ మేము అభివృద్ధి పొందాలా మీరే సహాయపడమైనా నా దేవా ఒక దశ నుంచి ఒక దశకు ప్రభావం మమ్మల్ని ఏవనెత్తండి ప్రభావత శక్తి లేవనెత్తండి ఆత్మీయ జీవితంలో సాంఘిక జీవితంలో ప్రతి విషయంలో ప్రభావం మీరు సహాయపడమని ప్రాదిష్టమైన నా తన ఆత్మలో వదిలిన ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా ప్రభావం మీ అభివృద్ధి పొందాలా సాయపడమని ప్రాదిష్టమైన మీ కృప వింబడి కృపానుగించండి వాకిందరు మాతో మాట్లాడడం మమ్మల్ని బలపరచడానికి ఎంతో అన్నీసా ఈ వాక్యాలు ప్రభ అయితే ఎంతమంది అయితే వింటున్నారు ప్రపంచం అంతా కుటుంబాలు కూడా దీవించి ఆశ్రయించి బలపరచండి నూతన అభిషేకం అనుగ్రహించండి ప్రభావ వాళ్ళ సేవ పరిచయం దీవించి ఆశ్రవదించండి ఇంకా ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొనేలా కుటుంబాల గురించి ప్రార్థిష్టం మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోండి బలపరచండి వాళ్ళ పరిచర్లు మీరు దీవించి మీ కొరకు గొప్ప సాసన పెట్టుకోమని ప్రభావ మీరు ఆ కొరకు మనం అందరిని పరిశుద్ధ నామం ప్రాతిష్టం తండ్రి ఆమె ఆ మెన్ పరిశుద్రవగు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతులకు దేవ మీకే స్థతుల స్తోత్రాలుసయ్య ప్రభా మీను ఎంతగా మేము ఉండాలనో మీరు ఇద్దరమ్ మా తను ఎంతగా ప్రార్థనలో సమయం గడపాలా ఎంతగా మిమ్మల్ని ఆరాధించాలా ఎంతగా మీ యొక్క వాక్యాన్ని వినాలా మీ స్వరాన్ని వినాలా ప్రభా అవి మీరు మా జ్ఞాపకం మీ నుండి మేరుగా ఉండి ఎవరు ఫలించలేమన్నారు అవునైనా మేము సంపూర్ణంగా మీలో ఫలించడం మిమ్మల్ని మహింపరచడం ఇవన్నీ అనేక సత్యాలు మీరు మేము మాకు భయపరచడానికి మీకు వదనాలనైనా చెప్పబడ్డ యొక్క వాక్యాన్ని ఆశ్రయించని నీరు కట్టి ఫలింపజేయని అనేకల జీవితంలో ఈ తర్వాత విన్న వాళ్ళందరి జీవితంలో అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో ఆగిపోయిన మిల్లనన్నింటినీ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేరినవన్నీ నమ్ముతున్నాంనైనా తగిన సమయంలో వాటన్నిటికీ మీరు జవాబు మేము చేస్తున్న ప్రతి పనిలో విజయం అనుగ్రంచి మనం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి మిమ్మల్ని మేకర్చడా మేము జీవించాలనే సహాయపడండి ప్రభావ ఆర్థికంగా మెరుగుపరచండి అప్పులు తీర్చండి ఉద్యోగాలను వివాహాలు చేయండి సంతానం మీరు సంతానం దయచేయండి గృహాలనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి నిలబెట్టుకోండి దినమంతం మీ సాంక్షత నడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చండి మేము హేమార్థంగా మరోసారి మేము అనుసరించాలన్నా సహాయపడమని యేసు క్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభైన ఏసీ క్రీస్తు కృప సమాధాన నడిపి మనందరికీ సదాకాలంతో అయినగాక ఆమెన్యంత్రంజెంట్ బ్రదర్ బాగున్నా బాగున్నా ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నా రాత్రి లేట్ అయిందన్నా పదకొండు ఇంటికి వచ్చే అక్కడే ఉన్నా అన్న ఇంకా నేను అప్లోడ్ చేస్తాను లేదు